చూడండి అంచేతనే నేను డైరెక్ట్గా దండం పెట్టి నా వాళ్ళకి సో ఈ అభ్యుదయము మాటని పొట్ట విప్పితే దాంట్లో చాలా సమస్యలు విశ్వశాంతి కోసం నేను యజ్ఞం చేస్తున్నాం ఏమిటో విశ్వశాంతి ఏమిటో కొంచెం చెప్పండి మహాశయాన్ని అడగాలి మీరు అసలు విశ్వశాంతి అంటే ఏమిటో మీరు దయచేయండి ఆయన చెప్పడం ప్రారంభిస్తే మీరు పారిపోతారు అక్కడ ఇద నీ శాంతి కూడా దీన్ని శాంతి అంటారా బాబు మాకు తెలుసున్న శాంతి వేరే ఉంది ఇంత అటాచ్మెంటు ఇంత రాగద్వేషాలు అది శాంతి అవుతుందా అలా దాన్ని పొట్ట విప్పితే మీకు తేడా తెలుసు ఈ అభ్యుదయం కూడా అలాంటిదే శంకర్లు అంటారు నువ్వు అభ్యుదయం కోసం ధర్మ విచారం చేసావు తప్ప మోక్షం కోసం ఏం విచారం నువ్వు చేయలేదాయా ఆ విచారం ఇంకా మిగిలి ఉంది కాదు మా అభ్యుదయం నువ్వు చూడు చూసాం మీ అభ్యుదయం మేము చూసాం మాకు అక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్ వాట్ వీ వాంటే నీ అభ్యుదయం నుంచి విముక్తి కావాలి మనిషి డబ్బు కావాలి భోగాలు కావాలి అదే కదా నీ అభ్యుదయం దాని నుండి ఆ కామనల నుండి నాకు విముక్తి కావాలి ఈ ధనము దాసోహం అన్న మీరు గమనించరో లేదో ఫిలాసఫర్ చెప్పారు చెప్తే నాకు అది నెట్టి మీద కొట్టినట్టు అనిపించింది ఏమిటో తెలుసునండి మనిషి డబ్బుకి దాసుడు దాసుడు ఈజ్ ఎ స్లేవ్ టు ది మనీ అది గుర్తించాలి మేము సంపాదిస్తున్నాం ఖర్చు పెట్టుకుంటున్నాం అని అలాగా అలాగే చెప్పడం కాదు యూఆర్ నాట్ ఎర్నింగ్ అండ్ యూఆర్ నాట్ స్పెండింగ్ యూ ఆర్ జస్ట్ ఎ స్లేవ్ టు ది మనీ దట్ ఈజ్ ది ఫ్యాక్ట్ దట్ ఈజ్ ది ట్రూత్ అది గుర్తిస్తే కొంత వివేకం పుట్టుకొస్తుంది కొంచెం హార్ష్ ట్రూత్స్ ఈ శ్రీరామకృష్ణ గారు చెప్పారు అని దాస అని ఒక కాంచన దాస అన్న డబ్బుకి దాస దాసుడుగా ఉంటాడు డబ్బుని భ్రమపడతాడు ఎవరు నాకు వైరాగ్యం ఉందని భ్రమపడుతూ ఉంటాడు ఆ వైరాగ్యం అని అమ్ముక డబ్బుకి దాసుడుగా అదిగో హే ఈశ్వర ఈ దాస్యం నుండి విముక్తిని కల్పించు ఈ భోగముల యొక్క పరాయణత్వం ఉన్నది జీవితంలో దీని నుంచి విముక్తిని కల్పించు అంటే ఇంకా అభ్యుదయం ఏముంది అక్కడ అలాంటి అభ్యుదయం నాకు వద్దున్న వాడికి కర్మశాస్త్రము ఈ ధర్మం విచారము అది ఏమీ చెప్పలేదు వాడికి వాడికి దారి చూపించడం కూడా దానికి చేత కాదు అది ఫెయిల్ అయిపోతుంది అప్పుడు మా బ్రహ్మ విచారమే అవసరం పడుతుంది అనిచేత నువ్వు ధర్మ విచారం చేసావు కాబట్టి మేము ఇంకా బ్రహ్మ విచారం చేయక్కర్లేదు అని అలాగే దాంట్లో ఇది అవుతుంది గతార్థం అయిపోతుంది గతార్థం అనేది ఇది అనే ఆర్గ్యుమెంటు తప్పు ఎందుకంటే మీకు మోక్షము మీకు తెలియదు మీకు తెలుసున్న వల్ల అభ్యుదయమే అభ్యుదయం వరకు ఎవరు ఓకే మీరు ఎగ్రీవిచ్చు ఎవరికైనా అభ్యుదయం కావాలంటే మీ పంపిస్తాం మేము అట్టబెట్టుకోంగానే మా దగ్గరికి బై వస్తే అభ్యుదయం అభ్యుదయం కావాలని నేనే మా శంకర్ల దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తారు ఆయన ఏం చేస్తారంటే వెళ్ళు అదిగో అక్కడికి వెళ్ళి శ్రీకామస్య దుహుయాత్ వెళ్ళి శ్రీయ పంచదశ చ శ్రీకామస్వత పనిచే పోయి ఆ సంగతితో చూసుకోమని చెప్తాను అంతేగాని నీకు నేను బ్రహ్మ విచారం చెప్తాను ఇది చెప్తానని చెప్తాను అన్న మీదురిగా పంపిస్తాం కానీ బ్రహ్మ అన్నది మీ ధర్మ విచారణలో గత కాలేదు బ్రహ్మ విచార ధర్మ విచారణ చేసినా కూడా బ్రహ్మ విచారం చేయుట మిగిలియే ఉన్నది యథా అభ్యుదయ హేతుత్వా ధర్మ జిజ్ఞాస్య ధర్మం అభ్యుదయం కోసం మనం విచారం చేసుకోవాలి అలాగే బ్రహ్మ జిజ్ఞాస్యం నిశ్రేయసము మోక్షం ఎందుకంటే ఇంతకంటే గొప్ప అభ్యుదయం మరొకటి లేదు అని అటువంటి శ్రేయ అంటే అభ్యుదయం దీని నుంచి శ్రేయస్సులన్నీ కూడా దీని నుంచి అవతలిగిపోతాయి ఇది అన్నిటి శ్రేయస్సులన్నిటికంటే గొప్ప శ్రేయస్సు ఇది కాబట్టి దీనికి నిశ్రేయస్సము అని చెప్పారు అకార అకారాంతం నపూషకలింగం ఏదో ఒక ప్రత్యయం సమాసాంత ప్రత్యయం వస్తుంది ఆ అనే ప్రత్యయం వచ్చి అకారాంత నపూషకలింగం అవుతుంది సామాన్య నపూషకం కాబట్టి మోక్షం నిమిత్తమై ఈ విచారము చేయవలసినదే అని మేము జిజ్ఞాసాధికరణంలో చెప్పి ఉన్నాము బ్రహ్మ అంటే ఏమిటో చెప్తున్నారు బ్రహ్మచ జన్మాజస్యకం బ్రహ్మకు లక్షణం ఇవ్వడమే లక్షితం అంటే చూపించబడినది అమ్మ లక్షితం లక్షితం అనేదాన్ని హిందీలో బాగా ట్రాన్స్లేట్ అవుతుంది లఖాయా గయా హిందీ వచ్చిన వాళ్ళకి అర్థమైంది అది లఖాయా గయా తెలుగులో అయితే చూచునట్లు చేయబడినది అలా చూడు ఆ కొమ్మ మీద చంద్రుడు ఉన్నాడు చూడు అంటే మీకు చంద్రుడు కనపడతాడు అలా అది లక్షితం చూచునట్లు చేయబడినది బ్రహ్మణి మీకు డైరెక్షన్ చూపిస్తారు అదే సిగ్నల్ ద ట్రూత్ విషో డైరెక్షన్ ఆఫ్ ది ట్రూత్ అంతేగా ట్రూత్ని తీసుకొచ్చి మీ పల్లెల్లో పెట్టి ఇచ్చి దేమే ఉండదు బ్రహ్మణి ఎవరికి వాడు తెలుసుకోవాల్సింది పచ్చలక్షణం ఘట రుచకాదీనాం మృత్ సువర్ణాధిపతి ప్రకృతిత్వే కులాల సువర్ణకారాధిపతి నిమిత్తత్వే సమానం ఉమర్శ ఈ జన్మార్జ సేతహ అనే రక్షణ ఎలా ఉందంటే ఘటమునకు మట్టి వలె అలా ఉంది ఘటమునకు మట్టి ఎలాగో అలా ఉంది ఘటం మట్టి అలా ఉంది కాబట్టి ఆ బ్రహ్మ ప్రకృతి కావచ్చు అంటే ఉపాదానం కావచ్చు లేదా కులాలుడు ఎలాగో అలా ఉంది ఘటము కులాలుని వలన పుట్టింది ఇప్పుడు తెలుగులో కొంచెం తేడా ఉంది సంస్కృతంలో రెండు పంచమయే ఘటము మట్టి నుండి పుట్టింది అంటారు మట్టి వలన పుట్టింది అందరూ కులాలు నుండి పుట్టింది అందరూ కులాలుని వలన పుట్టింది నుండి అంటే ప్రకృతి వలన అంటే హేతు నుండి అంటే ఉపాదానము వలన అంటే నిమిత్తం కానీ సంస్కృతంలో రెండు పంచమే విభక్తులే కాబట్టి ఇది ఉపాదానం అనుకోవాలా ఘటానికి మట్టి వలె ఉపాదానం అనుకోవాలా లేక ఘటానికి కులాలుడు వలె నిమిత్తం అనుకోవాలా ఆభరణానికి బంగారము వలె ఉపాదానం అనుకోవాలా లేక ఆభరణానికి సువర్ణకారుడు వలె సువర్ణకార అంటే కంసాలి కంసాలి వలె నిమిత్తం అనుకోవాలా అనే సందేహం ఉంటుంది అనే డౌట్ ఉంటుంది అనే చర్చ ప్రారంభం ఉంటుంది ఇదో భవతే విమర్శ ఆయమమాత్మకం పునః బ్రహ్మణ కారణత్వం సది సరేనండి బ్రహ్మ కారణమే ఒప్పుకున్నాము బ్రహ్మ మట్టి నిమిత్త ఉపాదాన కారణమా లేక కులాడు నిమిత్త కారణమా ఎటువంటి కారణము చెప్పండి అనే ఒక విమర్శ చర్చ ప్రారంభమవుతుంది అయితే మీరేమనుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి మీరేమనుకుంటున్నారు నిమిత్త కారణం అవుతుందనుకుంటున్నారా ఉపాదానం అవుతుందనుకుంటున్నారా మీరు అడగండి ఏ ద్వైతనైనా అడగండి ఏ ద్వైతనైనా చూడండి బ్రహ్మ జగత్తుకి నిమిత్త కారణము అని తెలుసుకోవడంలో పెద్ద తెలివితేటలు ఏమక్కర్లేదు అది కేవలం విశ్వాసాధీనంగా ఉంటుంది దేవుడు ఈ జగత్తును సృష్టించాడు ఈ మాట అమెరికా వెళ్ళినా ఈ మాట చెప్తారు క్రిస్టియన్స్ ఈ మాటే చెప్తారు ముస్లిమ్స్ ఈ మాటే చెప్తారు ఇస్లాము ఏ మాట ఏ మతం చూసుకున్నా ఈ మాట చెప్తారు దేవుడు జగత్తుని సృష్టించాడు గణపతి పురాణం తీస్తే ఎవడు సృష్టిస్తారు జగత్నే గణపతి సృష్టిస్తారు వామన పురాణం తీస్తే ఎవరు సృష్టిస్తాడు వామనుడు సృష్టిస్తాడు శివపురాణం తీస్తే ఎవడు సృష్టిస్తాడు శివుడు సృష్టిస్తాడు ముందు శివుడు ఉంటాడు ఆ తర్వాత వస్తారు విష్ణువును బ్రహ్మాను వచ్చి మేము గొప్ప ఓసారి వాళ్ళలో వాళ్ళ దగ్గరకుంటాడు అప్పుడు శివుడు ఇద్దరిని రెండు మొత్తిగాయలు వేసి మీరిద్దరూ కాదురా గొప్ప నేను గొప్ప అని వాళ్ళకు బుద్ధి చెప్పి అప్పుడు వాళ్ళు దండం పెట్టి ఆ పై నుంచి వాళ్ళు తెలివిగా మలుచుకుంటారు ఇది శివపురాణం శివుడు శివుడు విష్ణు పురాణం విష్ణు పురాణం అంటే ఏదో రకంగా ఉంటుంది భాగవతం కానీ విష్ణు పురాణం కానీ అలాంటి పురాణం తీసుకుంటు తీసుకుంటే విష్ణు ఉంటాడు మొట్టమొదటి ఆయన నాది నుండి పద్మం పుడుతుంది దాంట్లో బ్రహ్మదేవుడు పుడతాడు ఆయన బాలం నుండి రుద్రుడు పుడతాడు బ్రహ్మ ఒకసారి పౌర్ణమూతగా ఉంటే విష్ణువు పుట్టిగా వేస్తాయి దారిలో ఉంటాడు రుద్రుడు కూడా ఏదో అవకతవక పనులు చేస్తూ ఉంటే విష్ణు వచ్చి తల కాపాడి ఇంకే పైన అలా చేయకయా వరాలు ఎవరు ఇచ్చాడు కొంచెం దగ్గర పెట్టుకుని వరాలు ఇవి అలా ఉంటే ఇచ్చేయడం కాదు అని హితబోధ చేసి సరే ఈసారికి నన్ను కాపాడాను ఇలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండా మాత్రం చూసుకున్నాయినా అని హితబోధ చేసి వెళ్ళిపోతాను ఇది విష్ణు కూడా కాబట్టి ఈ రకంగా ఎవ దేవుడు నిమిత్త కారణము దేవుడు సృష్టించేటు దీన్ని ఆ దేవుడు ఫలానా ఫలానా ఫలానా అని దీనికి పెద్ద తెలివితేటలేం అక్కర్లా ఇది ఈ మాత్రం తెలుసుకోవడానికి ప్రతి మతంలోనూ అలాగే చెప్తారు ఆ దేవుడు పేరు మారుతుందంటే దేవుడు పేరు మారుతుంది కానీ ప్రతి మతంలోనూ అలాగే చెప్తారు కానీ అసలు సమస్య ఎక్కడ ఈ జగత్తుకి ఉపాదానమే ఈశ్వరుడు అన్న ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమై ఉన్నాడు బంగారం ఆభరణాలకు బంగారం వల్ల జగత్తుకు దేవుడు అబ్బో ఇది కఠినమైన విషయం ఇక్కడ మీ తెలివితేటలన్నీ ఇక్కడ అవసరం పడతాయి అంచేతే దీనితోనికి వీళ్ళెవరూ రాదు వాళ్ళు ఈశ్వరుణ్ణి నిమిత్త కారణంగా పెట్టేసుకుని కాలక్షేపం చేసేసుకుంటారు ఈ జగత్తును అలా సృష్టించాడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈశ్వరుని మనం ప్రార్థించినట్లయితే ఈ జగత్తులో మనకు అనుకూలంగా చేసి పెడతాడు చీఫ్ మినిస్టర్ గారిని మీరు పట్టుకుంటే మీకు ఏదో కొంత సర్వీస్ కొంత ట్రాన్స్ఫర్ మీకు అనుకూలంగా చేసి పెడతాడు ట్రాన్స్ఫర్ కావాలి ప్రతి ట్రాన్స్ఫర్ కావాలి ప్రతివాడు ప్రతి ఉద్యోగికి ట్రాన్స్ఫర్ కావాలి ప్రతి ఉద్యోగికి నో ఎక్సెప్షన్ నరేంద్ర మోడీ ఏం చేశారో తెలుసిన నా ఆఫీసులో నేను చీఫ్ మినిస్టర్గా ఉండగా నేను ట్రాన్స్ఫర్స్ చెయ్యను చేయించను అని ఒక డిక్లరేషన్ ఇచ్చేశాడు ఆయన ఇప్పటికీ పన్నెండేళ్ళలో ఎంతో చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు టిల్ టుడే సింగిల్ ట్రాన్స్ఫర్ ఆయన చేతితో చేయలేదు ఇంకొకళ్ళకి చెప్పి చేయించలేదు దీనివల్ల ఇంత సింపుల్ ప్రిన్సిపుల్ నేను పాటించడం మూలంగా నాకు హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ పెర్ మంత్ సేవ్ అయిపోయింది నేను నాకు చాలా టైం కలిసి వచ్చింది ఆ టైంలో నేను మరో పని చేసుకోవడం అని చెప్పాడు తర్వాత మంచిగా పనిచేస్తున్న వాడిని ట్రాన్స్ఫర్ చేస్తే ఉన్న పని చెందుతుంది చెడ్డగా పనిచేసిన వాడిని ట్రాన్స్ఫర్ చేస్తే యూఆర్ యువర్ ట్రాన్స్ఫరింగ్ ది ఇనిఫిషియన్సీ దానివల్ల కొత్త సమస్యలు సృష్టించిన వాడు కాబట్టి పని చేయని వాడిని అక్కడే వచ్చేపెట్టి వాడిని ముట్టిగా కొట్టి పని చేయించాలి తప్ప ట్రాన్స్ఫర్ వల్ల ఏమవుతుంది అని నో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మై సైడ్ అని విడిపెట్టేసేదాన్ని కాబట్టి ప్రతి ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలంటే చీఫ్ మినిస్టర్ని పుట్టుకోవాలి చీఫ్ మినిస్టర్నే పట్టుకోక ఇంకో దేవుని కూడా పట్టుకోవచ్చు పూజలన్నీ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ కోసం ఈ రకంగా జగత్తు సత్యము జగత్తులో ఘటనలు సత్యము దేవుడు జగత్తుని మనం వ్యవహారం చేయడానికి అనుకూలంగా ఉంటాడు దీనికోసం పెద్ద తెలివితేట కానీ జగద్రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు ఉపాదానము అని తెలియటకు వాడు చాలా బుద్ధిమంతుడు అయ్యి అంటే అతనే శంకరులు అడిగారు మేము ఏమనుకుంటున్నావు నీకేమని తోస్తా ఉందంటే నాకైతే ఈశ్వరుడు నిమిత్త కారణం తోస్తాం నిమిత్త కారణమే ఉపాధానం ఎలా అవుతాడు ఆయనే ఆయనే సృష్టించేవాడు ఆయనే ఈ రోడ్లు ఇళ్ళు వాకిళ్ళు ఈ జనం వీళ్ళంతా కూడా ఆయనే ఏమండదు సటార్జు టాకే అలా ఎలా ఉంటుంది ఇవన్నీ వేరు దీంతో రాక్షసులు ఉంటారు దేవతలు ఉంటారు జడ పదార్థాలు ఉంటాయి ఇవన్నీ కొండలు కోడలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏమిడెళ్ళవుతాడు ఆయన వేరు ఈ జగత్తు వేరు ఆయన సృష్టించిన నిమిత్త కారణము మాత్రమే నాకైతే స్పష్టంగా అలాగే అనిపిస్తోంది అని పూర్వక్షం తస్మాత్ ఎందువలన ఎందుకు నిమిత్త కారణం అని ఎందుకు అనుకుంటున్నావు అంటే వీక్షాపూర్వక కర్తృత్వ శ్రవణాత్ ఉపనిషత్తుల్లో వాక్యాలనే కూర్చేస్తారు ఇక్కడ ఈ ప్రకరణం అలాంటిది ఆయన జగత్తుకి కర్త ఎలాగంటే కర్త తెలుసిన ముందు సంకల్పించి తర్వాత ఆ పనిని చేసినటువంటి కర్త ఇక్షాపూర్వక కర్తృత్వం ఆయనకి ఐడియా ఒకటి వచ్చింది ఒంటరిగా సరే అయితే మనం జగత్తును సృష్టిద్దాం అని ఐడియా వచ్చింది అప్పుడు ఆ ఐడియా సంకల్పం కలిగింది అప్పుడు సృష్టించాడు ఇది ఎలాగంటే మధ్యాహ్నం రెండుగా రెండున్నరకో మీరు ఖాళీగా ఉంటారు మీకు వెంటనే ఐడియా వస్తుంది ఏమిటి ఐడియా ఏదో పకోడీలోనే చేస్తూ తిందాము అనే ఐడియా వస్తుంది సడన్గా ఐడియా వస్తే వెళ్ళి ఇంట్లో ఉంటాయి లేకపోతే పక్కన కొట్టించే సామాన్ తెప్పించి తయారు చేసి దాని తిని తర్వాత కాఫేజ్ అలాగే చేస్తారు కానీ ఆ మీడియా పకోడీలో అయిపోతుంది కదా అలాగే ఉంటుంది కాబట్టి ఆయన ఇక్షాపూర్వకంగా సృష్టించాడు అలాగే శృతి చెప్తోంది ఈ ద్వైతవాదులు అందరూ ఇలాగే ఉంటారు దిస్ ఈజ్ హౌడ్ ఏ టాక్ ఇది ఎంత రమణీయంగా ఉందో చూడండి స్థూలంగా చూసినప్పుడు అపాత రమణీయము మీరు లోతుల్లోకి వెళ్ళకూడదు పైపైన చూస్తే చాలా రమణీయంగా ఉంటుంది కాబట్టి ఇక్షాపూర్వక కర్తృత్వము శృతి చెప్తోంది కనుక నిమిత్తమే ఉంటాడు శృతామని చెప్పి నువ్వు తెలుసిన స ఈక్షా చక్రే ఆయన సంకల్పించాడు ఏమని సృష్టించాలి కాబట్టి నిమిత్త కారణం అవుతాడు కొమ్మడివాడు సంకల్పిస్తాడు రేపు కొండలు చేస్తాను అనుకుంటాడు అని అనుకుని కొండలు చేస్తాడు స ప్రాణము సృజత ఇత్యాది శృతిభ్య ఆయన ప్రాణం ఆయన మొట్టమొట హిరణ్య సృష్టించాడు ఆయనకు అప్పగెప్పాడు దేవుడు మొత్తం సృష్టంతో ఆయనే చేస్తూ కూర్చుంటాడా మొత్తం సృష్టంతో ఆయనే చేస్తూ కూర్చోడు ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మొదలు పెట్టేవారు ఈ ఒకప్పుడు మొదలు పెడుతూ కొత్త కొత్త పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మొదలు పెట్టేవారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఏపీఎస్ ఎల్డీఎఫ్ ఎల్డీసీ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ప్రభుత్వం వాళ్ళు వచ్చి లేదా కుట్టుకుంటూ కుట్టుంటారులా కాదు ముందు దానికి జనరల్ మేనేజర్ని ఏమి ఇస్తారు ఫస్ట్ జనరల్ మేనేజర్ని సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేస్తే ఆయనకు ఫండ్స్ ఇస్తారు స్కీమ్ ఇస్తారు ఆయన చూసుకుంటాడు ఆయనేమో ఆఫీసర్స్ ముందు పర్సనల్ సెక్రటరీని అపాయింట్ చూసుకుంటాడు ఒక కారు కొనిపిస్తాడు దానికి డ్రైవర్ని అపాయింట్ చేస్తాడు ముందు వీ అపాయింట్మెంట్ ఆ తర్వాత ఒక రియల్ ఎస్టేట్ వాడిని కొట్టుకుంటారు ప్రాపర్టీ తీసుకుంటాడు ఫైనాన్స్ వాళ్ళని అపాయింట్ చేస్తాడు ఇవన్నీ అయిన తర్వాత ఎప్పటికీ ఆరు మాసాలకి ఆ లెదర్ టెక్నాలజీ కూడా ఒకటి వస్తాడు అలా పోతూ ఉంటుంది పబ్లిక్ సెక్టర్ ఇది కూడా పబ్లిక్ సెక్టర్ ఈ సృష్టి కూడా కాబట్టి మొట్టమొదటి హిరణ్య గర్భుణ్ణి సృష్టిస్తాడు ఆయన సృష్టించి ఆయన అప్ప చెప్తాడు చూసుకోరాయన ఆయన ఇంకా సృష్టి మొదలు పెడతాడు అలా ఉంది కారణంగా చెప్పారే కానీ ఆయనే జగత్త అలా ఎక్కడా కనపడలేదు అలా చెప్పలేదు ఇలా చెప్తున్నారు అది అలా చెప్పలేదని అవిడవు ఇలా చెప్తున్నారు ఈక్షాపూర్వక ఇ కర్తృత్వం నిమిత్త కారణేశ్వేవా కులాలాది సుదృష్టం మీరు చూసుకోండి ఈక్షాపూర్వక కర్తృత్వం సంకల్పించి పని చేయుత అది మట్టి మొదలైన ఉపాదానములు ఎందుకు కనపడుతుందా లేక కులాలుడు మొదలైన నిమిత్త కారణములు ఎందుకు కనపడుతుంది మట్టి అనుకుని నేను కొండ అవుతాను అని అనుకుని కొండ అయినట్టుగా ఏమి కనపడదు నేను కుండ చేస్తాను అని కులాలుడు సంకల్పించి కుండ చేసినట్టుగానే మనకు కనపడతాం కాబట్టి పరబ్రహ్మ నిమిత్త కారణమే అగుము అంటే ద్వైతం అయిపోతుంది నిమిత్త కారణం అని ఒప్పుకుంటే ఇంకా ద్వైతంలో పడిపోతాడు ఇంకా ద్వైతం పక్కది లేదు అనేక కారక పూర్వికాచ క్రియాఫల సిద్ధిర్లోకే దృష్ట అయితే సంకల్పించాడు సంకల్పించిన వాడు కర్త అవుతాడు అది ఒక లెక్క సంకల్పించిన వాడు కర్త అవుతాడు సరే కర్త వచ్చాడు కర్త వచ్చేస్తుందా కార్యం వచ్చేస్తుందా రాదు ఎందుకంటే కర్త క్రియ చేసి కార్యాన్ని సృష్టించాలి కర్త క్రియ చేయాలంటే కర్తకరు ఉంటే క్రియ అయిపోదు కర్తకి తోడుగా ఇంకా కొన్ని ఉండాలి వాటికి కారకములు కర్త కూడా ఒక కారకం ప్రైమరీ కారకం కర్త ముందు కర్త తర్వాత వాడు క్రియ చేసి కార్యమును పుట్టించాలి కార్యం అంటే కుండ దాన్ని సృష్టించాలి క్రియ చేయాలంటే పని చేయాలి పని చేయాలంటే ఇలా చేతుల్లో పేరుకి కిందకి ఏదో యోగా చేసినట్టు చేస్తాడనా కాదు కదా కారకము ఉండాలి కారకము అంటే ఏమిటి కర్మ ఉండాలి ఈ పని దేని ఆ కర్మ ఉండాలి దేనితో చేస్తాడో ఆ కరణం ఉండాలి దేని చేస్తాడో ఆ సంప్రదానం ఉండాలి అపాధానం ఉండాలి ఆ సందర్భాన్ని గుర్తు వస్తుంది అపాదానం మట్టి తీసుకొచ్చాడనుకోండి ఎక్కడి నుంచో అది అపాదానం అవుతుంది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడో అది ఎక్కడ చేస్తాడో అది ఆధారం అవుతుంది దానికి ఫలం ఉంటుంది కొన్న మధ్య డబ్బులు వస్తాయి అది షష్ఠీభక్త అవుతుంది సో ఈ రకంగా అనేక కారక్రములు ఉంటాయి ఈ అనేక కారక్రముల సహకారంతో క్రియ సంభవం అటువంటి క్రియ నుంచి జగత్తు కార్యం పుడుతుంది అలా ఉంటుంది మీరు ఎక్కడైనా చూసుకోండి సృష్టిలో అప్పుడే ఉంటాయి అప్పుడు ఈశ్వరుడు సంకల్పించాడు సంకల్పిస్తే కరెక్ట్ అయ్యాడు జగత్తు సృష్టించాలి మెటీరియల్ సంపాదించుకోవాలి సంపాదించుకుని ఇంకా ఏదైనా సాధన సామాగ్రి కూడా ఏమైనా కావాల్సి వస్తే అది కూడా ఏర్పాటు చేసుకుని సృష్టించాల్సి ఉంటుంది అలాగే సృష్టించి కథలన్నీ మరి అలాగే చెప్తున్నాయి ఉపనిషత్తుల్లో కూడా మనం అలాగే వింటున్నాం ఈక్ష అని చెప్పిన కథలన్నీ అలాగే ఉంటాయి అని వాదం అనేక అదైంది సచన్యాయ ఆదికర్తర్య యుక్త సంక్రమితం ఇదే లాజిక్ మీకు మీ చుట్టూ కుండ పుట్టినప్పుడు ఎలా పుడుతోంది నెక్లెస్ పుడుతున్నప్పుడు ఎలా పుడుతోంది మీరు చూసుకోండి దిస్ ఈజ్ హౌ ఒక అర్థం ఉంటాడు అనేక కారకాలను సంపాదిస్తాడు క్రియను చేస్తాడు ఆ కార్యం పుడుతుంది ఇదే న్యాయాన్ని న్యాయం ఇదే లాజిక్ యుక్తిని ఆదికర్త కర్తలందరికీ ముందున్న కర్త ఆదికర్త ఆయనే ఎందు నీరు సంక్రమింపజేయాలి ఆయన కూడా ఇలాగే చేసి ఉంటాడు ఇదే న్యాయం ఇదే పద్ధతిలో ఆయన కూడా చేసి ఉంటాడు కాబట్టి ఆయన నిమిత్త కారణమే అది ఒక ఆర్గ్యుమెంట్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఈశ్వరత్వ ప్రసిద్ధేష్ట ఈ జగత్కారణం బ్రహ్మాన్ని అంటున్నావు కానీ ఆ బ్రహ్మకి ప్రసిద్ధి ఒకటి ఉంది లోకంలోకి వెళ్తే బ్రహ్మంటే ఎవరికీ తెలియదు బ్రహ్మ అంటే నపోసకలింగం బ్రహ్మది నపూసకలింగ శబ్దం బ్రహ్మ బ్రహ్మని బ్రహ్మని బ్రహ్మదేవుడు అంటే ఏదో ఒకటో గొప్ప తెలుస్తుంది తప్ప బ్రహ్మ అంటే ఎవరికీ తెలియదు పైగా అందరికీ తెలుసున్న పదం ఒకటి ఉంది అదేమిటంటే ఈశ్వరుడు ప్రసిద్ధంగా ఉంది కాబట్టి జగత్కారణము ఈశ్వరుడు అంటే అందరికీ తెలుసు ఆ ప్రసిద్ధి ఓకే ఆ ప్రసిద్ధిని బట్టి మీకేం తెలిసింది మాకేం తెలిసిందంటే ఈశ్వరుడు నిమిత్త కారణము అని తెలిసింది అది ఎలాగో చెప్తారు ఈశ్వరాణం నిమిత్త కారణత్వమేవ కేవలం ప్రతీయతే ఏమిటండి ఈశ్వరుడు అనే ప్రసిద్ధిని బట్టి మీకేమర్థమైంది అంటే చూసుకోను ఈశ్వరుడు అనేకులు ఉన్నారు ఈశ్వరుడు అంటే హెడ్ చీఫ్ అనేక హెడ్స్ ఉన్నారు ఉదాహరణకి ఇప్పుడు రాజ్యాన్ని పాలించే రాజుగారు ఒక ఆయన ఉన్నారు ఆయన రాజు ఆయన ఈశ్వరుడు అనే ప్రసిద్ధి ఈశ్వరుడు శాస శాసకుడు సుప్రీం రూలర్ అనర్థం ఈశ్వరుడు అంటే సుప్రీం రూలర్ వైవస్వత ఈ రాజుగారు ఇప్పుడున్న రాజుగారు ఇప్పటి రాజుగారు ఈ రాజు ఈ రాజుగారి పైన ఇంకోరాటి ఇంకోరాటి ఇంకోరాడు అలా పోతే వెనక్కి వైవస్వత మనువు పుడతాడు మనువు మనందరం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం ఆ వైవస్వత మనువు ఆయన ఆది ఆది మనువు ఆయన మొట్టమొదటి మనువు ఆయన నుంచే మానవులందరూ పుట్టారు ఇప్పుడున్న రాజుగారు ఈయనెవరు ఈ సమాజానికి ఈశ్వరుడు ఈ మానవ జాతికంతకి ఈశ్వరుడు ఎవరు వైవస్వత మనువు అని ఇలా ప్రసిద్ధంగా ఉన్నారు అటువంటి ప్రసిద్ధులైన ఈశ్వరులు రెండు ప్రసిద్ధులు చూపించారు రెండు ఎగ్జాంపుల్స్ ఒకటి లోకల్ కింగ్ రెండవడు మానవ కోటికి మూల పురుషుడైన వీళ్ళు ఈ రాజుగారు కానీ ఆ వైవస్వత మనువు ఈ జగత్తుని వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు రాజుగారు కూడా ఏదో నిర్మాణం చేస్తారు కదా ఏదో ఒకటి డ్యాములు కట్టి ఇది కట్టేది కట్టి వీళ్ళు నిమిత్త కారణాలుగా కనపడుతున్నారా ఉపాదాన కారణాలుగా కనపడుతున్నారా అయితే మీరు ఆలోచన చూసుకోండి నిమిత్త కారణాలుగానే కనపడుతున్నారు ఉపాదాన కారణంగా ఏం కనపడుతున్నారు వైవస్వత మనవు మాకేం చేస్తుంటే వైవస్వృత మనవు మాత్రం మానవ కోటిని సృష్టించాయండి ఎలా సృష్టించాడు తానే మానవ కోటి అయిపోయాడా అలాగే ఏం కాలేదు ఆయన పెళ్లి చేసుకున్నాడు క్షతరూపా అమ్మాయిని వాళ్ళకి సంతానం కలిగింది ఆ రకంగా ఈ సృష్టి బయలుదేరింది అంటే వాళ్ళేం ఉపాదాన కారణం అయిపోలేదు వాళ్ళు నిమిత్త కారణంగానే ఉన్నారు కాబట్టి ఏ లెక్కలో చూసుకున్నా ఈశ్వరత్వ ప్రసిద్ధిని బట్టి ఈశ్వరుడు నిమిత్త కారణం అవ్వాలి తప్ప ఉపాదాన కారణము కాదు ఈ ఆర్గ్యుమెంటు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు కనుక ఈ పూర్వపక్షంలో నేనందరినీ ఖండించబోతున్నారని మీకు తెలుస్తూ ఉంది ఇదే పురాణంలో చెప్తే మీరు వేదాంతం చదువుకోవడం సందర్భంలో చక్కగా గట్టిగా తలలు ఊచి వస్తారు ఇంటికి కదండి పురాణంలో ఇలాగే చెప్తారు రాజవైవస్వత అని నామన్నారు ఏమిటో యముడా వివస్వా అంటే సూర్యుడు సూర్యపుత్రుడు యముడు వైవస్వత మను అనుకున్నాను చూద్దాం అలాగే పుల్లల వారు యముడని ట్రాన్స్లేట్ చేశారు వయస్సులో ఉంటే యముడని కూడా అర్థమదే అర్థం కరెక్ట్ అయ్యింది పుల్లల వారి ట్రాన్స్లేషన్ కరెక్ట్ అవుతుంది అంటే యముడు ఏం చేశాడంటే ప్రళయం చేస్తాడు నశింప చేస్తాడు నశింప చేస్తాడంటే వీళ్ళందరూ వెళ్ళి యముళ్ళు కలిసిపోతున్నారు అన్నా కాదుగా ఆయన ఊరికే అధికారిగా ఉండి ప్రభువుడుగా ఉండి వీళ్ళందరికీ మరణాన్ని ఇస్తాడు అంతే తప్ప ఆయనలో కల్పించుకుంటాడు అని కాదు అని అర్థం అయి ఉంటుంది మనకి ఎక్కడ డౌటో టీకాకారుడు కూడా అక్కడే ఏమీ రాయడు అలాగే ఆయన ఏదైనా రాస్తే మనకు అర్థమైపోతుంది కదా ఓకే అలాగే రాశారా ఏముడని రాశారు కదా రాజా అంటే ఏం రాశారు అదే రాజు నిమిత్త కారణమే కాడో రాజు ఉంటాడు లోకల్ థింగ్ సృష్టిస్తాడు సృష్టించడం అంటే డ్యామ్ కట్టేస్తాడు రోడ్లు వేయిస్తాడు చెట్లు నాటిస్తాడు ఇవన్నీ సృష్టిస్తాడు ఆయన సృష్టించినందులో ఆయన సృష్టిస్తాడు ఆ సృష్టించే సందర్భంలో ఆయన నిమిత్త కారణంగా ఉంటాడు తప్ప కారణమే అయిపోవడం ఆయనకి ఈశ్వరుడు అనిపడు అలాగే యమధర్మరాజు అందరినీ ఉపసంహారం చేస్తాడు అంటే మృత్యువుని కలిగిస్తాడు మృత్యువుని కలిగిస్తున్నా అంటే వీళ్ళందరూ వెళ్ళి యమధర్మరాజులో విలీనం ఏం కాదు వీళ్ళందరూ ఆయన లోకానికి వెళ్తారు అక్కడ ఆయన అధికారిగా ఉండి వీళ్ళందరికీ పరీక్ష పనిష్మెంట్లో లీస్తూ ఉంటాడు వీళ్ళలో పుణ్యం చేసుకున్న వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి స్వర్గానికి పంపిస్తూ ఉంటాడు అది కూడా ఎముడు చేస్తాడని నిజంగా ఎముడు చేస్తాడు ఆయన పర్మిషన్ చేసేయంటే స్వర్గాన్ని అంటే స్వర్గానికి పోతాడు ఎప్పుడు చేస్తాడు అది కూడా నిజంగా అలాగే చెప్తారు కాబట్టి వాళ్ళు ఉపాదాన కారణంగా మనకేం కనపట్టంలా వాళ్ళు నిమిత్త కారణంగానే కనపడుతున్నారు వాళ్ళకి ఈశ్వరుడని పేరు ఉన్నారు అలాగే పరబ్రహ్మ కూడా ఈశ్వరుడని పేరు ఆ పేరు యొక్క ప్రసిద్ధిని బట్టి వాళ్ళు నిమిత్త కారణమే అవుతారు తద్వతూ పరమేశ్వరస్యాపి నిమిత్తకారణత్వమే యుక్తం ప్రతిపత్తు పరమేశ్వరుడు కూడా నిమిత్త కారణము అని స్వీకరించుటయే యుక్తియుక్తముగా ఉండును మంచిది ఇంకా కార్యం చేగత్ సవయవం అచేతనం అశుద్ధం చశ్యతే అండ్ ఇప్పుడు నెక్లెస్ గోల్డెన్ నెక్లెస్ అనుకోండి గోల్డెన్ నెక్లెస్ అది ఎక్కడి నుంచి పుడుతుందంటారు గోల్డ్ నుంచి పుడుతుందా కాపర్ నుంచి పుడుతుందా గోల్డ్ నుంచే పుడుతుందా కాపర్ నుంచి పుట్టదు కదా ఎందుకని గోల్డెన్ నెక్లెస్ కనుక గోల్డ్ నుంచి పుడుతుంది కార్యాన్ని బట్టి కారణం మనకు తెలుస్తుంది ఈ జగత్తు చూడండి ఎలా ఉంది అచేతనము జడము అశుద్ధము అంటే మలినము తర్వాత ఇంకా ఏముంది సవయవము అనేక అవయవములు మొక్కలు మొక్కలు మొక్కలు తింటుంది అది జగత్తు కాబట్టి దీనికి కారణం ఏమై ఉండాలి జగత్తు ఎలా ఉంటే కారణం కూడా సవయవం అవ్వాలి అచేత ఉంటుంది అండి అశుద్ధం అనే ఉంది మాలిన్యం అనేది ఏముంది సో రాగద్వేషాది మాలిన్యం వలది ఏదో సంథింగ్ లైక్ దాట్ కాబట్టి కారణం కూడా అలాగే ఉండాలి కారణ బ్రహ్మ సచ్చిదానంద బ్రహ్మ ఎలా అవుతుంది జగత్తులో సత్తు లేదు చిత్తు లేదు ఆనందం లేదు జగత్లో ఉన్నదంతా అసత్తు ప్రతిదే నశించిదే అంత జడం అచిత్తు అచిత్తు అంటే జడం అంత దుఃఖం జగత్తు సర్వం దుఃఖం అటువంటి జగత్తు అసత్తు అచిత్తు ఆ దుఃఖమైన జగత్తు సచ్చిదానం నుంచి పుడుతుందా పుట్టదు అది కూడా అసత్తు అచిత్తు నుంచి పుట్టదు అంటే ఏదో ఒక మెటీరియల్ ఉండాలి ఆ మెటీరియల్ని మేనేజ్ చేసేటువంటి ఒక నిమిత్త కారణం ఉండాలి ఆ నిమిత్త కారణం ఈశ్వరుడు అనుకోవాలి తప్ప ఆ మెటీరియల్ ఏ ఈశ్వరుడు ఎలా అవుతాడు కాబట్టి కారణకాద్యములకు ఆ సంవాదం ఉండాలి కారణకాద్యములు సిమిలర్గా ఉండాలి ఈశ్వరుడే కారణమైతే జగత్తు కూడా చేతనమై ఉండాలి ఈశ్వరుడు చేతనుడు కనుక బ బంగారం గోల్ ఒరిజినల్ గోల్డ్ అయితే నెక్లెస్ గోల్డ్ అవ్వాలి అలా మరి అవ్వలేదుగా ఇది జన జగత్తు కదా ఈ ఆర్గ్యుమెంట్లు మీరు ఇక్కడ చూసి చదువుతున్నారు మీరు ద్వైత శాస్త్రాలు తీసు ఇది మొత్తం అంత సిద్ధాంతం అక్కడ ఇది యాసచ్ సిద్ధాంతం కింద ఉంటుంది మీకు మధుభాష్యం తీసి బాగా ఎలాబొరేట్ చేసుకుని సిద్ధాంతం కింద పెట్టేసి క్లోజ్ ఇట్ విల్ బి లైక్ దాట్ విల్ బి సర్ప్రైజ్డ్ ఈ పూర్వపక్షాలన్నీ అక్కడ సిద్ధాంతాలు అక్కడ పూర్వపక్షం పెడతారు శంకర్లు పెట్టారుగా పూర్వపక్షం సిద్ధాంతం పెట్టారుగా శంకర్లు ఎయిట్ చేస్తే మనం చేయాలి ఎందరులు పూర్వపక్షం సిద్ధాంతం అన్నారు కాబట్టి మనం కూడా పూర్వపక్షం సిద్ధాంతం పూర్వపక్షం ఏమిటి ఈ జగత్తుకి ఉపాదానము ఈశ్వరుడే పూర్వపక్షం అది పూర్వపక్షం దాని మీద ఖండన ఈశ్వరుడు ఉపాదానం అవుతాడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు మన భక్తుల్ని కాపాడవలసిన వాడు వాడు మట్టితో సమానం చేసి పెడతావు నువ్వు నువ్వు రాక్షసులు పుట్టుకు పుట్టుకుంటావు నువ్వు మట్టి చేస్తావా అంటే అప్పుడు ఆడియన్స్ అంత ఈ అజ్ఞానం యొక్క విలాస చూస్తే దాన్ని నవ్వాలా ఏడవాలా లేకపోతే ఉపేక్ష చేయాలా అర్థం కావట్లేదు నాకు ఎంతదాకాగా ఎంతదాకా నాకు అర్థం కావాలి ఇమేజింగ్ కారణేనా తస్య తాదృశేనైవ భవితవ్యం జగత్తు అచేతనము సవయవము అయినప్పుడు దాని కారణము కూడా అలాగే ఉండాలి అది కూడా అచేతనము సవయవము అవ్వాలి ఎందుకంటే కార్యకారణలో సారూప్య దర్శనాత్ కార్యకారణములు సమాన రూపాన్ని కలిగి స్వరూపంగా ఉంటాయి ఇప్పుడు మనిషికి పుట్టిన శిశువు మనిషి అవుతాయి కుక్కకి పుట్టిన శిశువు కుక్క అవుతుంది అలాగే ఉంటుంది అవుతుంది మట్టిలోంచి పుట్టిన కొండ మట్టి కొండ అవుతుంది బంగారం నుంచి చేసిన నగ బంగారు నగ అవుతుంది సారూప్యం అవుతుంది జడమైన జగత్తుకి కారణంతో సారూప్యం ఉండాలి అంటే జగ జడము జగత్తు జడము కారణం కూడా జడమై ఉండాలి నిమిత్త కారణం కాదు ఉపాదాన బ్రహ్మ ఉపాదాన కారణం నువ్వు వెళ్ళంటావు బ్రహ్మంటే ఏమిటో తెలుసు అసలు బ్రహ్మంటే ఏమిటో చెప్పండి బ్రహ్మచ నైవం బ్రహ్మ గురించి చెప్పిన వాక్యాలు మీరు చూసుకుంటే బ్రహ్మయందు బ్రహ్మ జడము ఉందా ఎక్కడనా లేదు బ్రహ్మ సవయవము ఉందా లేదు బ్రహ్మలో మార్పులు వస్తాయి ఏముందా లేదు మరి అది జడము కాకుండా సవయవం కాకుండా మార్పులు వచ్చేది కాకుండా జగత్తుకి ఉపాదానం ఎలా అవుతుంది ఉపాదానం ఇవ్వాలంటే ఈ మూడూ ఉండాలి జడము సవయవము వికారి ఈ మూడు లక్షణాలను లేకుండా ఉపాదానము కాలేదు ఏదైనా బ్రహ్మ గురించి ఏం చెప్పారంటే నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం ఇత్యాదిశ్రుతిభ్యు శ్వేతాశ్వతరాన్ని కోట్ చేశారు ఆయన భాష్యం ఏం రాయలేదు అని కోట్ చేశారు కానీ లోకంలో భాష్యం ప్రసిద్ధిగా ఉంది ఈ శంకర భాష్యం నొప్పి పేరు దానికి శ్వేతాశ్వతర ఉపనిషత్తి నేను మా నాన్నది పట్టుకెళ్ళాను శంకరభాష్యం శ్వేతాశ్వతనం ఒక్కటి మిగిలిన చదువుతాను అది శంకర భక్ష్యం కాదు రూభవరాణాన్ని విసిగించడం చూడతాను కాదు నేను నీ దగ్గరే చదువుతాను సరే అయితే చదువు శ్లోకాలే శ్లోకాలు కోర్మ పురాణం నిన్న పురాణం ఇంత శ్లోకాలే ఉన్నాయి కొంతసేపు అందరూ సరే నాకే తెలుసు అదే నేను ముందే చెప్పాను పోయి నువ్వు చదువుకో ఇంతకే అది శంకర్లు రాసింది కాదు గీతా పురుషులు పుస్తకం వేశారు దాంట్లో పీఠికలో ఎవరు వేశారు పీఠికలో రాశారు ఇది శంకర్లు వేసి శంకరం రాసిందనే పేరైతే ఉంది కానీ ఇది శంకర్లు రాసిందైతే కాదు ఇది ఆయన ఉంది కాబట్టి ప్రచురించాం కావలసిన చదువుకోవడం అది అయితే రాసి పెట్టారు అంటే సాహిత్యం ఎలా ఉందో చూడండి కాబట్టి శంకరులు శంకరులను ఊరికే గెంతులు వేసి ఇదేమీ లేదు కొంచెం చూసుకోవాలి ముందు వెనక అది శంకరులు రాసి ఉంటారా అని మీరు అది ప్రింట్లో ఉన్నదే సత్య ఉదయం ధోరణి పనికిరాదు ఈ శ్వేతాశ్వత ఉపనిషత్తు స్టాండర్డ్ ఉపనిషత్తు ఎందుకని శంకరులు కోర్టు చేశారు కాబట్టి ఆ వాక్యం ఏంటంటే నిష్కలం కళ అంటే అవయవం బ్రహ్మయందు అవయవములు లేవు నిష్క్రియం బ్రహ్మయందు మా మార్పు ఉండదు కదలిక ఉండదు చలనం ఉండదు చలనం లేకపోతే ఉపాధానం అవుతుంది శాంతం అది స్థిరంగా ఉంటుంది నేరావద్యం దాంట్లో దోషాలు లేవు మరి జగత్తులో దోషాలు ఉన్నాయి దాంట్లో దోషాలు ఉండాలి నగలో రాగి ఉంటే ఒరిజినల్ మెటీరియల్లో రాగి ఉండాలా అఖండగా నిరంజనం జగత్తులో రాగద్వేషాది మాలిన్యములు ఉన్నాయి లేపము గలదు అతుక్కుపోయే జగత్తుకి కారణం కూడా అలాంటిదై ఉండాలి కానీ అలా బ్రహ్మ కాబట్టి బ్రహ్మ ఉపాదానము కాదాలదు నిమిత్తమే ఉంటుంది మొట్టమొదటి పాజిటివ్ హేతువులు చెప్పాడు నిమిత్తమే ఇవ్వడానికి తర్వాత ఉపాదానం కాదని హేతువులు చెప్తున్నారు బై బై బై బై రిమైండర్ థీరం అంటే ఉపాదానం కాదు అంటే ఏమిటవుతుంది ఇంకా నిమిత్తం అవుతుంది పరిశేషం న్యాయం చేయాలి పారిశేష్యాత్ బ్రహ్మణ అన్యదుపాదాన కారణం అశుద్ధ్యాదిగుణకం స్మృతి ప్రసిద్ధం అభ్యుపగవ్యం కాబట్టి బ్రహ్మ నిమిత్తకాల బ్రహ్మ ఉపాదానము కాదు అని తేలిపోయింది ఎందుకంటే ఉపాదానం అవ్వాలంటే బ్రహ్మ జడమవ్వాలి కాదు ఇంకా బ్రహ్మ ఉపాదానం కాకపోతే పారిశేష్య న్యాయం చేత బ్రహ్మ నిమిత్తమే అవుతుంది సరే బ్రహ్మ నిమిత్తమని మరి ఉపాదానం మాట ఏదో ఉపాదానం ఉండాలి కదా ఇప్పుడు ఆయనకి ఇప్పుడు బ్రహ్మ ఇంకా బ్రహ్మ అనే మాటపై ఆయన వచ్చేసింది ఇంకా ఆయన ఆయనైనా అన్నారు మీకు ఆయన నచ్చకపోతే ఆవిడనైనా అని ఎందుకంటే నిమిత్తం అయిపోయాడు ఇంకా ఇంకా ఉపాదానం కాదు కాదు సో బ్రహ్మ ఇప్పుడు నిమిత్త కారణం అయినప్పుడు ఆయనకు ఉపాధానం ఏమిటి మనం కూడా వెతుక్కోవాలి మరి ఎక్కడుందో ఉపనిషత్తుల్లో ఎక్కడా చెప్పలేదు ఉపాధానం ఉపాదానం ఎక్కడా చెప్పలేదు ఈ మాటలు వినపడ్డాయి తప్ప ఎక్కడ ఫలాన పరమాణువులతో చేశాడు ప్రధానంతో చేశాడు గుణాలతో ఏమీ చెప్పలేదు మరు ఉపాదాయం లేకుండగా నిమిత్తం ఒక్కటి ఉంటే అలాగా అంటే అదేమి సమస్య కదండి ఉపనిషత్తుల్లో చెప్పకపోయినా స్మృతి గ్రంథాల్లో చెప్పారు కాబట్టి అక్కడ మీరు వెతుక్కోవాలి అలాంటి పద్మాలతో హోమం చేయమని వేదంలో ఎక్కడా చెప్పలేదని అన్నారనుకోండి మీరు అంటే వేదంలో చెప్పకపోవచ్చండి ఫలానా రుద్రయామల తంత్రంలో చెప్పారు నిజంగా రుద్రయామల తంత్రంలో చెప్పారు అలా నమ్మకంతో పద్మాలతో హోమం చేయమని చెప్పారు స్మృతికారులు చెప్పారు ఎక్కడో వచనం ఉంది అది తీసుకొని మేము చేసుకుంటాము అలాగే ఇక్కడ కూడా ఉపాదానము స్మృ స్మృతిలో మంత్ర ఉపనిషత్తులో లేదు మరి ఏం చేయాలి అంటే స్మృతి గ్రంథాలు స్మృతి గ్రంథాలు అంటే ఎక్కడో కపిలుడి యొక్క సూత్రాలు స్మృతి కపిల స్మృతి అంటారు దాంట్లో ప్రధానమే ఉపాదానము అని చెప్పబడి ఉంది ఈశ్వరుడు మాట ఉండదు ఉపాదానం ఉంటుంది అది తీసుకోవడం లేదా ఈయన గౌతములు అంటే నైయాయికుడు తార్కికుడు నైయాయికులు అంటారు వాళ్ళ స్మృతి గ్రంథాలు ఉన్నాయి వాళ్ళ సూత్రాలున్నాయి పుస్తకాలు వాటిల్లో పరమాణువులు ఉపాదానం అని చెప్పారు కాబట్టి ఉపాదానం మనం వెతుక్కున్నాం నిమిత్తం అని మాత్రం మీరు స్వీకరిస్తే మనం వెతుక్కోవచ్చు ఏ ఉపాదానం మనం వెతుక్కుపట్టుకోవడం వీడికి ఈ పూర్వపక్షికి మీరు రిలిజియనిస్ట్గా అయితే అవేం అక్కర్లా మహిమ అంటే మెరకెల్ ఇప్పుడు చపాతీ వచ్చింది ఫోటో నుంచి చపాతీ వచ్చిందానికి ఉపాధానం ఏంటి ఫోటో నుంచి వచ్చి చపాతీకి ఉపాధానం ఏముంటుంది అంటే పక్క కొట్టు నుంచి తెచ్చుకొచ్చిందా ఫోటో వెళ్ళి తెచ్చుకొచ్చిందా ఆట ఉపాధానం ఏంటి అంటే చూడండి మీరు నేను ఇచ్చేసి చపాతీలకు ఉపాదానం కావాలి కానీ ఫోటో నుంచి వచ్చే బాబా గారి ఫోటో నుంచి వచ్చే చపాతీకి ఉపాదానం అక్కర్లేదు మెరకిల్స్ కాబట్టి ఇంకా ఉపాధానమే కర్లేదు మనం ఉపాదానం మాత్రం వృద్దు పెట్టేసి చక్కగా దండం పెట్టుకుంటు చూడండి ఎంత సింపుల్గా తేలిపోయిందో పాపం వాళ్ళకి అలా తేయాల్సిన చేత కాక ఉపాదానం కోసం వెతుక్కుని ఈ శుభృతి కారణం నుంచి ఉపాదానాన్ని అలా ఎడ్జస్ట్ చేసుకుంటారు బ్రహ్మకారణత్వ శృతే నిమిత్తత్వ మాత్రే కాబట్టి బ్రహ్మ జగత్కారణము అనే శృతి ఎక్కడ చెప్పినా అది నిమిత్త కారణమే తీసుకోవాలి మనం మరి ఉపాదానం దొరకట్లేదు ఉపాదానం గురించి చెంతజేతాయని ఆయన ముందు బ్రహ్మని ఫిక్స్ చేసుకోవాలి నిమిత్త కారణంగా ఉపాదానం ఎవరిలో సప్లై చేసేవాళ్ళు బోలంద ఉన్నారు కపి సప్లై చేస్తాడు మరో హళ్ళు సప్లై చేస్తాడు మరోహళ్ళు సప్లై చేస్తాడు కాబట్టి బ్రహ్మనిమిత్త కారణం ఇవం ప్రాప్తే బ్రూమ అని పూర్వపక్షం నిర్ధారితమైతే దాని మీద మేము సమాధానం చెప్తున్నాము ప్రకృతి ఉపాదాన బ్రహ్మ అభ్యుపగవ్యం నిమిత్త మీరు తెలుసుకోండి బ్రహ్మ ప్రకృతి అంటే ఉపాదాన కారణం కూడా బ్రహ్మయే కూడా అంటే అర్థం ఏంటండి నిమిత్త కారణం కూడా అనే మాట ఎక్కడొచ్చినా ఇంకొకటి కూడా వస్తుంది నిమిత్త కారణం కూడా బ్రహ్మయే న కేవలం నిమిత్త కారణమేవా అంతేగాని బ్రహ్మ కేవలము నిమిత్త కారణమే అవుతాడు ఉపాదానం ఏదో మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనే మాట సరికాదు కస్మాత్ ఎందువలన ప్రతిజ్ఞాదృష్టాంతాపరోధా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమద